నాలుగు వందల ముప్పై ఒకటవ సంకీర్తనం ఈ రీతి నా గుణము నాయందే తగిలేను మనస్సుననే నిన్ను తలచి మాటల కొసరుదును ఒక్కొక్క పరి వినయముతో నీకు వేవేలు మొక్కులు మొక్కుదును ఒక్కొక్క పరిఘనబు భక్తిని బయలు కౌకిట నలముదును ఒక్కొక్క పరి నిన్ను పొగడు జగత్తునే నిదకి సారీకు నవ్వుదును ఒక్కొక్క పరి పగటున నీ నామములు పాడుచు చెలగుదును తగులుచు నిను పూజించి తగ ప్రియమున చుక్కుదును ఒక్కొక్కపరి నిగమములను నిన్ను విని నీరజనాఫా వెరగందుదును అంతట నీ మహిమ కని అటు నీ దాస్యమి కోరుదును ఒక్కొక్క పరి చెంతల నీ దాసుల చూచి సేవ చేసి నిన్ను నడుగుదును ఒక్కొక్క పరి అంతరంగము శ్రీవెంకటేశ అలమేల్మంగతో పొడచూపితివి సంతసమున నీ పాదములకు శరణుజొచ్చి నే బ్రతికి తిని